కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ అమౌన్నత కృప కనికిరము గల దేవాల విశయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రాభ సర్వాధికారి సర్వోన్నత సర్వలో సృష్టికర్త అది సంబూధుడా కృపా సత్య సంపూర్ణ నీ పాదాలకు వేలాది వందనాలు ప్రాభ నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రంలో ప్రాభ ఏమైనా గడిచిన కాలమంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రాభ ఈ నైనా ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచిన ప్రాభ నైనా నైనా ఈ మధ్యాహ్నం కల సమయంలో ప్రభావ మీ నామానం కుడుకుంటుకు మాకు ఇచ్చిన ధన్యతను ప్రభా అయినా మిమ్మల్ని మిమ్మల్ని ప్రార్థించటకులో ప్రభావ మీ స్వరం ఇంటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది బంధనాలు ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావంలో యుగయుగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రాభైనా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా తండ్రి మీరే మొత్తం ఉండండి ప్రాభ మీ తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామన్న కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటున్నారు ప్రభావ ఏదన్నా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో మేము కూడి ఉండదు మీరు మా మధ్యలో ఉండండి ప్రాభాన తండ్రి పాటల ద్వారా మీరే మహిమలు ఉందండి ప్రభావ మాట్లాడండి తండ్రి ప్రభా ప్రతి ప్రార్థన మీరు ఆలోకించండి అంగీకరించండి జవాబుదాయించండి ప్రాభ నా తండ్రి మీటింగ్ అంతరినీ ప్రభా మీరే తోడై నడిపించండి ఆది అంతా మీరే వధించండి ప్రభావ నా తండ్రి రానయన్న బిడ్డను త్వరగా నడిపించండి ప్రభా ఎటువంటి ఆటంకం రాకుండా ప్రభా ప్రతి ఆటంకాన్ని కొట్టి పారండి ప్రభావ తండ్రి నేను ఈ మీటింగ్ అంతటి ప్రభామని మహిమ మహిమ మహిమ కలిగే విధంగా జరిగి తండ్రి నా ప్రభా మీ యొక్క వాక్యను ప్రభా పాటించలాగిన సహాయం దయచేయమని తన ఈ మీటింగ్ ద్వారా మీరే మహిమ నందు మన ఏసుక్రీస్తు పరిశోధన సమర్పిస్తుంది అంతే థ్యాంక్ యూ బ్రదర్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను కడలేని కడలి తీరము ఎడమాయే కడకు న్రతుకునా కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకు నా గురిలేని తరుణ నేరువగా నాదరిని నిలిచేవాణ్ణ ప్రభు హల్లే లుయా Hallelujah amen amen hallelujah hallelujah hallelujah amen నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడి నమీదట నేను సువర్ణమై మారేదను శోధించబడి నమీదట నేను సువర్ణమై మారేదను నేను మార్గము నా యేసుకే తెలియును జలములలో బడిని వెళ్ళిన అవినా మీద పారవు జలములలో బడిని వెళ్ళిన అవినా మీద పారవు అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చాలవు హల్లే హల్లే Hallelujah amen amen hallelujah hallelujah hallelujah amen meenu వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను నేను వెళ్ళే మార్గము ేసుకే తెలియను విశ్వాస నా వచ్చు పయనించు సమయా నా ప్రభు విశ్వాసుచు పయనించు సమయా నా ప్రభు సాతాను సుడిగాలి రే పగాయదుటే నిలిచే వాణ్ణా ప్రభు సాతను సుడిగాలి రే పగాయదుటే నిలిచే వాణ ప్రభు హల్లే Amen hallelujah hallelujah hallelujah amen neenu వెళ్ళే మార్గము నాయసుకే తెలియను శోధించబడి నమీదట నేను సువర్ణమై మారేదను శోధించబడి నమీదట నేను సువర్ణమై మారేదను హల్లే hallelujah hallelujah amen amen hallelujah hallelujah Hallelujah men neenu velle margam na yesuke teliyunu neenu velle margam na yesuke teliyunu hallelujah thank you brother ovinchaleni మేలుల తునిపినాయే సైయా నీకు నా వందనం ఊహించలేని మేలులతు నినాయే సైయా నీకు నవందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగాలానా నీ మేలులం వర్ణించగానా నీ కార్యములు వివరించగాలా నీ మేలులం ఊహించలేని మేలులతో నినా నా ఏ నీకు నా వందనం మేలులతో నృదయం తృప్తి పరచినావు తక్షణ పాత్ర నిచ్చి నిన్ను స్థుతయంతును మేలులతో నృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నిచ్చి నిన్ను స్థుతయంతును దేవుడా రక్షకానూని నామోను ఇసేలు దేవుడా నక్షకాను ఊహించలేని మేలులకు నింపినా యే సంయ్యా నీకు నా వందనం నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహనించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహనించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు వర్ణించగలనా నీ కార్యములు వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్నీ ఊహించలేని మేలులకు నీపిన చేసాం స్వత్రం ప్రభా పరిషిద్దుగా గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడా నీకు వన్నాలి సయ అబ్రహాం విశాఖ యాక గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం తండ్రి నీకు వన్నాలి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడి నీ కృపలో భద్రపచుకున్నైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న ప్రభా దేవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ నీకే కృత గతాస్లు అర్పించుకున్నాం మీకు పశుదాత్మ అభిషేకం మా కనుగరించారు పరోలోక జ్ఞానం అనుగరించారు గొప్ప దేవములు సజ్జలుగా పెట్టుకున్నారైనా అతన్ని మంచి ఆరోగ్యంలో కనుగరించినారనే వైరస్ బాధించింది మనందరినీ ప్రవా దాన్ని మీరు కాపాడడానికి కానీ వందనాలు ప్రభావ నీకేకృత గతాస్లు అర్పించుకుంటున్న సమస్త గనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం ఈ యొక్క నీకే కలుగునుగా కాళలయ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యం మీద ధ్యానించబోతుగా మీ నూతన మీద మీకు వాకుతోమం నింపడేసే ప్రవా మీకు పశుధాత్మ అభిషేకం నడిపించండి వాక్యందరూ మాత్రం మాట్లాడండి మీ నూతన అభిషేకం దయచేని ప్రభావాక్యంలోని సత్యమే గ్రహించలాగిన మా ఆత్మీ నేతలు ఇప్పటి ప్రభావ మీరు మాత్రం మాట్లాడు మయం పొందమని ఏసుక్రైస్త పరిషత్ నామైన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హలియా కీర్తనల గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తాము కీర్తనల గ్రంథము అరవై అధ్యాయము ఈ వాక్యం చాలా ఆశ్చర్యకరమైన వాక్యం నేను ప్రిపేర్ అవుతున్నాను ఈ వాక్యం కోసం ఇక్కడ ఏం చూస్తున్నామంటే పదిహేడో వచ్చనంలో నుంచి చూస్తున్నాం మనం కీర్తన గ్రంథం అరవై అధ్యాయంలో పదిహేడో వచనంలో ఇక్కడ ఉంది వాక్యం చూడండి దేవుని రథములు సహస్ర సహస్రము సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన చూడండి ఇది ఇది చాలా కష్టతరం వాక్యం ఇది అర్థం చేసుకునేది కాబట్టి ప్రభు మనకు సహాయకడు కాబట్టి దేవుని రథములు అని మనకు చూస్తున్న వాక్యం కాబట్టి ఈ రథములు ఇంగ్లీషు బైబుల్లో ఏముందంటే ఇంగ్లీష్ బైబిల్లో వేరేలాగుంది ఇంగ్లీష్ బైబిల్లో చాలా డిఫరెంట్ ఉంది వాక్యం నేను నాకు ట్రాన్స్లేట్ లో చూసినాను అరవై ఎనిమిదవ అధ్యాయంలో పదిహేడవ చీల్లో ఇక్కడ దారిట్స్ ఆఫ్ గాడ్ ట్వంటీ థౌసండ్ అని ఉంది అక్కడ ట్వంటీ థౌసండ్ తర్వాత ఈవెన్ థౌసండ్ ఆఫ్ ఏంజిల్స్ అని the lord is among them is in caina in the holy place the is here, so and they ikkada ikkada em chestunnante devuni radamulu sahasramulu nundi tarvata sahasra sahasramulu prabu vaati lo unnadu annundi akkada ante sahasramul annappudu ikkada manu man ikkada chuste ikkada 10 20000 annundi ikkada 20000 ani ikkada undi vaati lo prabhu annattu kabatti ikkada oka ikkada man ardham chestunte a ఒక రథం అన్నప్పుడు ఒక బృందం అని కూడా అర్థం అక్కడ ఉన్న వాళ్ళ గుర్రపు ఆ గుర్రంలో ఉన్న స్వారీ చేసే వాళ్ళు కూడా అర్థం ఒక వాహనం అని కూడా అర్థం ఈ జేమ్స్ ట్రామ్ నంబర్ మనం చూస్తే నేను ఇందాకనే రాసుకున్నాను కాబట్టి ఒక రైడర్ అని కూడా అర్థం చాలా అర్థాలు ఉన్నాయి ఒక సైన్యం అని కూడా అర్థం తర్వాత న్యాయాధిపతులు డ్రైవర్ అర్థం దూతలు అని అర్థం దేవుడు లేక దేవత అంటే దేవుని స్వరూపులు ఉన్న వాళ్ళని కూడా అర్థం ప్రభు లాంటి వాళ్ళని కూడా అర్థం చాలా అర్థాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఈ ఈ సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన రథములు ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా సహస్ర సహస్రములు అన్నప్పుడు ఆ యొక్క సైన్యం ఒక సేనని కూడా అర్థం ఒక సైన్యం అని కూడా అర్థం కాబట్టి ఈ సైన్యము వాటిలో ప్రభు ఉన్నాడు వాటిలో ప్రభులు ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆ సైన్యం దేవుని బిడలకే అంటే వాళ్ళు ఒక సైన్యం వాళ్ళు వెళ్తున్నారు పాటు వాళ్ళు ప్రభు ఉన్నాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ప్రభు మనతో ఉన్నాడు ప్రభు మనతో ఉన్నాడు అన్నాడు కాబట్టి అవి ఎక్కడ హోలీ ప్లేస్ అంటే ప్రసిద్ధ పర్వతమైన సీనాయి పర్వతం మీద ఉన్నాడు సీనాయి పర్వతం ఆ కొండ పరిశుద్ధమైనడు అంటే ప్రభు అట్లా ఉన్నాడు తర్వాత సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైనడు అంటే మన ప్రభుకే సాదుషం కాబట్టి అది ఎప్పుడు పరిశుద్ధులు గుంపు కూడా అర్థం చేసుకోవచ్చు ఆ రీతి కూడా కాబట్టి ఎందుకు ఈ రీతి ఉన్నప్పుడు ఇది ఎట్లా ఇంకా అర్థం చేసుకోవాలంటే రెవల్యూషన్ ఇది మన ప్రకటన గంధంలో పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఉంది ఈ వీళ్ళు అనేది ఇక్కడ ఉంది వీళ్ళు ప్రభుత్వం ఉన్న వాళ్ళు అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది పంతొమ్మిదో అధ్యాయం రెవల్యూషన్ చాప్టర్ ప్రకటన పంతొమ్మిదో అధ్యయం పద్నాలుగు వచ్చులో ఉంది తరలోక మందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టులు ధరించుకొని తెల్లని గుర్రము లెక్కి ఆయనని ఇది మన ప్రభుకే సాదృష్యం అంటే మన ప్రభు ఈ తెల్లని గుర్రం మన ప్రభుకే సాదృషం కాబట్టి అంటే వీళ్ళంతా ప్రభులు వెంబడించే వాళ్ళు అని అర్థం చేసుకోవాలి మనం కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మనం చూసినాం ఆయన జయించు జయించుకు బయలు వెళ్ళిండి మన ప్రభు ఆరోగ్యంలో మనం చూస్తాం కాబట్టి ఈయన ఎందుకు బయలుదేరుతున్నప్పుడు జయించడానికి బయలుదేరుతున్నాడు కాబట్టి మన ఆత్మీయ మనం అర్థం చేసుకోవాలి మనం కూడా జయించడానికి మనం బయలుదేరాలి మనం ప్రభుత్వ పాటు కాబట్టి మనం కూడా ఒక సేన ఇంకా ఇంకా ఇంకా అర్థం చేసుకోవాలంటే ఒక పది వా మందితో సమానం అని కూడా అర్థం ఈ సైన్యం ఈ సహస్ర సహస్ర రథములు అంటే ఈ సేనలు ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలంటే పదివేల మందితో కూడా సమానం అంట ఒకడు పదివేల మందితో కూడా సమానం సమానం ఉంది అక్కడ కాబట్టి మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఒక నాయకుడు కూడా సాదుష్యం ఒక నాయకుడు తర్వాత వెయ్యి మందికి కూడా సాదుష్యం అంటే ఈ యొక్క గుర్రంలో ఈ యొక్క ఈ నెంబడించి ప్రతి ఒక్కరు ఒక వెయ్యి మందితో సమానం అంట పది వందలతో సమానం అంట ఒకరు కాబట్టి వాక్యం మనం చూస్తాం కదా ఒకటి పది వందలు వాక్యం ఉంది కాబట్టి పది వింటూ పది పది పదులు వంద అన్నట్టు కాబట్టి అటు అర్థం చేసుకుంటే వీళ్ళ సైన్యం ఒక పది వేలతో సమానం అని అర్థం చేసుకోవాలా కాబట్టి వీళ్ళంతా ఎక్కడు బయలుదేరుతున్నారంటే జయించుకు బయలుదేరుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ సహస్ర సహస్ర రథాలు వాటిలో మన ప్రభునడు కాబట్టి మనం ఇంకొక విధంగా అర్థం చేసుకుంటే కొన్ని రథాలలో చాలా అందరూ బంధింపబడిన కాబట్టి రెండు విధాలు అర్థం చేసుకోవాలా మనం బంధింపబడిన వాళ్ళని కాదు ప్రభుతో పాటు ఉన్న వాళ్ళు మన నావా అన్నప్పుడు మన వాహనం అన్నప్పుడు మనలో మన ప్రభున్నడు మనతో పాటు మన ప్రభున్నాడు అనేది కూడా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయన వాళ్ళు ఎట్లున్నారంట తెల్లని వస్త్రం ధరించుకుని అంట అరలో మంది ఉన్న అక్కడ సేనలని ఉంది ఉంది అక్కడ శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని అంటే శుభ్రమైన తెల్లని తెల్లని నారబట్టలు అంటే సరిపోతుంది కదా కానీ శుభ్రమైన ఉందంటే ఎంతో ఈ గుంపు కాబట్టి శుభ్రమైన తెల్లని నారబట్టు ధరించుకున్నారంట వాళ్ళు ధరించుకొని తెల్లని గుర్రములకి ఆయనను వెమరించుండరి కాబట్టి మనం కూడా ఆత్మీయంగా మన ప్రభుత్వం పాటు గుర్రాల మీద మీద మనం కూడా ఉన్నాం అనేది అర్థంగా అర్థం చేసుకోవాలా ఆయన సైన్యం ఆయనతో పాటు జయించుకోవాలి ఇంగ్లీష్ బైబుల్లో ఆర్మీస్ అని ఉంది ప్రకటన గంధం పంతొమ్మిది ఐదు పద్నాలుగు వచ్చిందో ఆర్మీస్ అని ఉందంటే ఒక సైన్యం అన్నట్టు సేన కాబట్టి ఈ వాక్యం ఆ వాక్యం అర్థం చేసుకుంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆయన బయలుదేరుతున్నాడు మన ఎక్కడ బయలుదేరుతున్నాడు మనం అర్థం చేసుకోవాలా పద్దెనిమిది వచ్చినాం చూడండి మరియు అహరోణం అయితే మరియు చూడండి ఇక్కడ నీవు అహరోణం అయితే పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతవి చూడండి ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోవాలి ఇది కొద్ది ఏ రీతిగా అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తుందంటే చూడండి ఇక్కడ ఏముందంటే పట్టబడింది అంటే పట్టబడిన వారిని అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇది ఏ రీతిగా అర్థం చేసుకుంటాం మనం ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే ఏపీసీ లాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినా కూడా మనం చూస్తాం ఈ వాక్యం చూసినాక మనం ఆ వాక్యం మనం చూస్తాము ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే అరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తున్నాం అరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ ఏముందంటే ఆయన చూడండి అక్కడ ఎక్కడున్నక్కడ జీవు అహరోణం అయితే అన్న అహరోణం అయినటువంటి అంటే పైకి వెళ్ళటం అన్నట్టు అంటే పైకి వెళ్ళటం కాబట్టి ఆయన పైకి వెళ్తూ పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి చూడండి చెరపట్టుకొని పోవటం పట్టబడిన వారింటే ఎవరు పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివింది అక్కడ ఎవరు పట్టబడిన వాళ్ళు కాబట్టి బందీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే బందీలుగా ఉన్నారో వాళ్ళని ఆయన ఎత్తైన ఆహ్వాహమైంది తర్వాత ఆయన తన బందీలను బృందాలు నడిపించాడంట అంటే వాళ్ళు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు వాళ్ళు ఆయన నడిపించే ఆయనంతా చెరపట్టిపోయిన వాళ్ళందరినీ ఆయన పట్టుకొని పోతున్నాడంట ఆయన ఎంబడబోతున్నాడు తర్వాత ఎందుకు పోతున్నాప్పుడు మనుషుల చేత నీవు కానుకలను తీసుకొని ఉన్నావు చూడండి మనుషుల చేత ఆయన చూడండి ఆయన కానుకలు తీసుకుంటుందంట చూడండి మనుషుల దగ్గర కానుకలు తీసుకోవటం ఏంది ఆశ్చర్యకరం కదా మనుషుల కోసం కానుకలు తీసుకోవటం ఏంది అది కాబట్టి కానుకలు దేవుడు ఎందుకు తీసుకుంటున్నాడు కాబట్టి ఈ కానుక దేనికి సంబంధించింది ఈ కానుక ఏంది కానుక ఈ కానుకలు దేనికి సంబంధించింది కదా ఆయన వ్యతిరేకించిన ప్రజల నుంచి ఆయన కానుకలు తీసుకున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఆయన వ్యతిరేకించే వాళ్ళ నుంచి కూడా ఆయన తీసుకుంటాడు ఎవరి ద్వారా తీసుకుంటాడు ఆ సైన్యం ఆయనతో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళ ద్వారా ఆయన వాళ్ళని తీసుకుంటాడు అని వాక్యం చూడండి తర్వాత మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు యహో దేవుడు అక్కడ నివసించినట్లు ఎక్కడ హోలీ హోలీ ప్లేస్ వస్తుత స్థలం చేసినట్లు విశ్వాస ఘాతకుల చేత సైతంలో కానుకలు తీసుకొని ఉన్నావు అంటే విశ్వాస ఘాతకులు అంటే పాపం చేశాం వాళ్ళ సైతం వాళ్ళ చేత కూడా ఆయన కానుకలు తీసుకుంటున్నా ఇది చాలా కష్టకరమైంది వాటిని అర్థం చేసుకొని అంటే విశ్వాస ఘాతకుల చేత కూడా ఆయన కానుకూలు తీసుకుంటున్నాడు అన్నప్పుడు ఏ కానుకల గురించి చెప్తున్నా నిజంగా డబ్బుల గురించి మాట్లాడుతున్నాక్కడ కాదు అక్కడ అక్కడ డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన అక్కడ చూడండి ఇక్కడ మనం ఏమైనా అర్థం చేసుకోండి ఆయన మనుషులను కానుకలుగా స్వీకరి అంటే ఇదంతా ఆత్మీగా అర్థం చేసుకుంటే మనుషుల్ని ఆయన కానుకలుగా స్వీకరించండు అని మనం అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్కరూ ఆయన కానుకే సమ చాలా ఆశ్చర్యకరం ఉంటుంది కాబట్టి కానుకలు అనేది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా మనుషులను సమర్పించడం దేవుని కూడా కానుకునే అసలైన కానుక ఏంటంటే దశమ భాగం చూస్తాం మనం కాబట్టి అది ఎవరికి చూడండి పేదవాళ్ళకి ఇవ్వాలా కాబట్టి చూడండి ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా తర్వాత ఇంకొక విధంగా మనం అర్థం చేసుకుంటే ఆ పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు వాడికి సువార్థను ప్రకటిస్తే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ వాళ్ళు నువ్వు చెప్పిన మాట విని నీ వాక్యాన్ని స్వీకరిస్తారు కాబట్టి ఆయన మనుషులను కానుకలుగా స్వీకరించిందంట తర్వాత లేక ఇంకొక అర్థం ఏంది మనుషులకు కానుకలు ఇచ్చిందంట చూడండి ఇప్పుడు మనకు ఇప్పుడు అనేకమైన గొప్ప జన సమూహాన్ని మనకు అప్పచెప్పిందా లేదా దేవుడు చూడండి వాళ్ళకి అప్పచెప్పిండు కాబట్టి వాళ్ళని మనం ఏం చేయాలి ఆనుకూల రూపంగా ప్రభు శ్రీతికి అర్పించాలి ఏ రీతిగా పిడికడి విత్తనాలు పట్టుకొని విత్తువాడు సంతోష గానములతో మనలు మోసుకొని వచ్చను అని మన వాక్యం చూస్తాం కీర్తన గ్రంథంలో అంటే దాని అర్థం ఏంది పిడికడి విత్తనాలు పనలేంది మోసుకొని ఎక్కడ తీసుకుతున్నాడు పంట తీసుకొని దేవుని సైన్ తీసుకోవటం అంటే ఏంటి పంట దేనికి సాధిషం ధాన్యాన్ని సాధి ధాన్యం దేని సాధించు మనుషులకే సాధించింది కదా కాబట్టి ప్రతి పంట ఆయనకి సమర్పించాలా కానుక రూపంగా మనం ఆయన ప్రభుకి సమర్పించాలా నువ్వు ఆ రీతిగా నువ్వు యుద్ధంలో జయిస్తూ సైతాన్ సమూహాన్ని జయిస్తూ ముందు ఆయనతో పాటు ఆయన నీతో పాటు ఉన్నాడు నీ నీ రథంలో ఆయన ఉన్నాడు నీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలా ఉన్నప్పుడు ఆయన మనుషులను ఆనుకూలంగా తీసుకుంటుందంట ఆశ్చర్యకరంగా ఉంది కదా చూడండి ఈ వాక్యం ఇంకా చాలా ఆత్మీ సత్యం ఉంది నేను కొంచెమే ధ్యానించిన నీరు ఇంకా సంపూర్ణంగా దీన్ని అర్థం చేసుకోవాలా ఆయన మనుషులను కానుకలుగా స్వీకరించాను తర్వాత చూడండి మనుషులు కానుక కాబట్టి మనం ఎట్లా కానుకలు అన్నప్పుడు మనం అర్థం చేసుకో ఇప్పుడు మనం ఏం చేస్తుంటే చెప్పేసి రాసిన పత్రిక నాలుగో అధ్యయంలోకి మనం చూస్తున్నాం మనము ఇక్కడేమో కానుకలు తీసుకున్నది ఉంది అక్కడేమో చూడండి ఇక్కడేం కానుకలు తీసుకున్నాయి అక్కడ ఈయన మన ఇక్కడ పాత నిబంధన కాలంలో ఇక్కడ మనం చూస్తే మన ప్రభువు కాబట్టి ఆయన నిన్నా నీడు నిరంతరం ఏక రీతిగా ఉన్న గొప్ప దేవుడు ఆయన కాబట్టి మనం ఎట్లా అర్థం చేసుకుంటాం ఈ రీతిగా అన్నప్పుడు ఇక్కడ ఉంది ఎఫ్ఎ పత్రిక నాలుగో అధ్యాయంలో ఎనిమిది వచ్చిన ఏముందంటే అందుచేత ఆయన అహోణమైనప్పుడు అక్కడ కూడా అహరోణమైన అక్కడ చూడండి చరణ్ చేరగా పట్టుకొని మనుషులకు యూవులను అనుగ్రించడు కాబట్టి ఆ చరలు ఉన్న వాళ్ళకి యూవులను అనుగ్రించ బహుమానాలు ఎన్నో బహుమానాలు ఇచ్చినట్ట దేవుడు తెరలో ఉన్న వాళ్ళకి ఇది ఇక్కడ ఏదైతే అర్థం చేసుకోవాలంటే ఇదే వచ్చిన పేతరసిన పత్రికలో మనం చూస్తే ఏంటంటే ఆక నిబంధన కాలంలో ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు కదా వాళ్ళంతా చనిపోయినారు కదా కాబట్టి ఆయన భూమి కింది భాగంలోకి వెళ్ళిపోయింది ఆయన కింది భాగంలోకి ఆయన రక్తం తీసుకొని పోయి ఎవరైతే ఆయన రక్తాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి రక్షణ ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఏసు ప్రభు వాళ్ళకి రక్షణ లేదు కదా గొర్రె పిల్లల రక్తంతోనే అది స్వీకరించిన వాళ్ళే పశుద్ధులు రక్షణ మార్గం కాబట్టి అది ఆయన ఎంత గొప్ప దేవుడి పాత్రలో పురాతన కాలం ఉన్న భక్తులకు ఎంతమంది ప్రభులు విశ్వాసం పెట్టిన్నారో వాళ్ళ కోసం ఆయన కిందికి దిగినట్టు మనం చూస్తాం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి కిందకి దిగటం అంటే నిజంగా భూమికి కిందికి దిగినట్టు ఆ రీతి కూడా అర్థం ఇప్పుడు భూమి ఎక్కడ ఉంది తీసుకు ఉంది శూన్యంలో ఉంది కాబట్టి అక్కడ ఆయన అహరోణమయ్యి చరణ చేరగా పట్టుకొని మనుషులకు యూలను అనుగ్రించని చెప్పబడి ఉన్నది అన్నది ఇక్కడ అక్కడేమి తీసుకుందను ఇక్కడేమి ఇచ్చింది ఆయన మన ప్రభు అహరోణమైన అహరోణమయం అనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగిన అర్థం ఇచ్చిన్నది కదా అంటే కిందకి దిగొచ్చిను అంటే ఆయన మనుషులకు అక్కడేమో స్వీకరిస్తున్నాడు ఆత్మీగా అర్థం చేసుకు ఇక్కడేమో కానుకలు ఇస్తున్నాడు మనుషులు మనుషులకు రూపం తర్వాత నీకు ఒక కానుకలాగా ఇస్తున్నాడు అంటే అనేకులు నీకు అప్పజెస్తున్నాడు దేవుడు నువ్వు ఒక కానుకలాగా వాటిని నువ్వు ఆయనకి సమర్పించాలా కూడా అర్థం చేసుకోవచ్చు కాబట్టి అహరోణమైన అనగా చూడండి ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగినని అర్థం కదా చూడండి కింద భూమి యొక్క కింది భాగానికి ఆయన దిగినాడు అని అర్థం ఇస్తుంది కాబట్టి మనం ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏంటంటే కనీసం గారు చూడండి ఇది పాత నిబంధన కాలంలో మనం ఎట్లా రెండు విధాలుగా మనం అర్థం చేసుకోకటి ఏంటంటే సీనా పర్వతం మన ప్రభు అక్కడ పాత నిబంధన కాలంలో అక్కడ చూసినప్పుడు శత్రులందరినీ మన ప్రభు ఓడించింది కదా ఓడించి ఇష్టాల మధ్య నివాసం ఉండే ఒక మందసం లాగా మనతో పాటు ఉన్నాడు అని అని కూడా అర్థం చేసుకోవచ్చు సీఎను పర్వతం కలిగి ఎక్కువ వివరం అని కానీ చెప్పేసి పత్రిక నాలుగో అధ్యయం మీద వచ్చిన పాపాన్ని మరణాన్ని సైతాను వాడి సేనన్నిటిని జయించిన మన ప్రభుకు సాదృష్యంగా ఉంది కాబట్టి మన ప్రభు అన్నిటిని జయించి మన మను ఆయన స్వీకరించిన మనుషుల్ని కానుకల రూపకంగా అని కూడా అర్థం చేసుకోవచ్చు ఆయన మరణం ద్వారా ఆయన ఆయన రక్తంతో మనం కొనుక్కున్నాడు కదా ఆయన కొనుక్కున్న ప్రజలు మనం కాబట్టి మనం ఆ రీతి కూడా మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత పరలోకంలో సి పర్వతానికి ఆహారం కావడం అనేది ఏంటంటే ఏస్ ప్రభుకి సూచనగా ఉంది అది మన ప్రభుకే సాదృశ్యంగా ఉంది అక్కడ కాబట్టి ఏపీ శ్రీ రాజిన పత్రిక నాలుగు ఎనిమిది ఈ వచ్చానికి ఆ తేడా ఉంది ఇక్కడ ప్రవేశం చేస్తుంటే యూవుని స్వీకరించినట్టుంది ఇక్కడ ఎప్పేసి రాసిన పత్రికలు ఏముంది ఆయన మనుషులకు యూవులు ఇచ్చండి అక్కడ అక్కడ స్వీకరిస్తున్నాడు ఇక్కడ ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన అక్కడ ఎందుకు స్వీకరిస్తున్నాడు ఆయనకి ఏమైనా కొదుగు ఉందా కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ఆయన మనుషులకు యూవులు ఇచ్చాడని అర్థం ఇస్తుంది కదా కాబట్టి మనుషుల దేవుడు ఏమి పొందన లేదు కదా మన నుంచి ఏం పొందుకుంటాడు ఆయన మన నుంచి ఏం కావాలి ఆయనకి ఏం అవసరం లేదు కదా మన నుంచి ఏముంది మన నుంచి స్వీకరించి తీసుకోవడానికి చూడండి మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే అక్కడేమేం చెప్తుందంటే ఆయన ఈగుల్ని స్వీకరించినట్టుంది ఇక్కడేమో ఇక్కడ చెప్పేసిన పత్రిక ఇచ్చినట్టుంది ఇక్కడ కాబట్టి దేవుడు ఏమి పొందడం లేదు మనుషుల నుంచి కాబట్టి ఆయన ముందుగా వారికి ఏమి ఇచ్చాడో దాని నుంచి వచ్చే దాని నుంచి వారి ఇచ్చే వాటిని స్వీకరిస్తారంట ఆయన ముందుగా మనుషులకు ఏమి ఇచ్చిండు కదా ఏమి ఇచ్చండి ఆయన రక్షణ ఇచ్చండి కదా మన ప్రభు ఈ లోకంలో పంపబడి ఆయన కుమారుని ఇచ్చిండి మన కొరకు కాబట్టి ఆయన కుమారుడిని మన కొరకు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఆయనను స్వీకరించడానికి తండ్రిని స్వీకరించడానికి కాబట్టి ఈ కానుకలు దేనికి సంబంధించినప్పుడు మనుషులకే సాదేశం అంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా నువ్వు కానుక రూపంగా మనుషులను ప్రభుకు సమర్పించాలి నీ నుంచి ఆశించేది అదే కదా కాబట్టి నిజంగా మన కానుకలు ఇస్తాం అసలైన కానుక ఏంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా మనుషుల నుంచి ఏమి పొందాల్సిన అవసరం లేదు కదా ఇంటికి ఆయన ముందుగా వారికి ఏమి ఇచ్చిండు మనకు ముందుగా ఏమి ఇచ్చిండు కాబట్టి ఏమి ఇచ్చిండు మనకు ముందుగా అన్నప్పుడు అర్థం చేసుకోవాలా కాబట్టి ఏ స్ట్రోవి ఈ లోకానికి రావాల్సి వచ్చింది కాబట్టి ఆయన అది దానికి సాధు చూడండి ఆ మనుషుల నుంచి వచ్చేది వాటిని ఆయన స్వీకరిస్తారంట కాబట్టి ఎవరైతే ఆయన స్వీకరించడం ద్వారా వారికి మరీ ఎక్కువ ఇవ్వాలనే దేవుని ఉద్దేశం అంట చూడండి ఎందుకంటే ఆయన ఇచ్చినంత స్వీకరించిన వైభవంతో బల ప్రభావంతో శాశ్వతంగా పాలించారు రాజు కాబట్టి ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభు కాబట్టి మనం కూడా ఆయనకు మనం సమర్పించాలా మనుషుల్ని గొప్ప జనాన్ని ఆయనకు సమర్పించాలా కానుక రూపంగా తీసి తీసుకుని రావాల ఆయన అక్కడేమో కానుకలు స్వీకరించి ఇక్కడేమో కానుకలు ఇస్తున్నాడు మన ప్రభు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయన మనకి ఇస్తున్నాడు ఒల్ట ఆయన మనకి ఏం కానుక ఇస్తున్నాడు ఆయన మన నుంచి ఏమి స్వీకరిస్తుండడు ఈ రెండు మనకు అర్థమైతే సాలు ఒకటి ఆయన ఏం ఇచ్చిండు మనకి రక్షణ ఇచ్చింది కదా మన ప్రభు ఆయన కుమారుడు ఈ లోకంలో పంపించిండు తర్వాత ఆయన కుమారుడి ద్వారా అనేకులు ఆయన రక్తంతో కొనుక్కోడు సకల వంశంలో నుంచి నానా భాషలు మాట్లాడు అందరించి ఆయన రక్తంతో కొనబడిన వాళ్ళు తర్వాత ఆయన ఆయనను స్వీకరించిన వాళ్ళం కాబట్టి అసలైన కానుక ఏందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా చూడండి ఆయన ఎంతో మంది బహుమానాలు ఇచ్చిండు ఆయన పాత నిబంధన కాలంలో పురాతన కాలమైన భక్తులు ఎంతోమంది చనిపోయినప్పుడు వాళ్ళు ఆయన ఆ రక్తం తీసుకొని భూమి కింది భాగానికి వెళ్ళిపోయి ఆయన ఎవరైతే ఆయన రక్తాన్ని స్వీకరిస్తారో అప్పుడు వాళ్ళకి రక్షణ కలిగింది స్వీకరించిన వాళ్ళకి రక్షణ లేదన్నట్టు ఎందుకంటే ఆ పాత భక్తులు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసులోకి వచ్చిండు ఆయన మరణించిన తర్వాత ఆయన ఆయనను స్వీకరించాలంతా కానీ రెండు వేల ఆయన పుట్టక మునుకుంటూ చనిపోయిన భక్తుల సంగతి ఏంది వాళ్ళు కూడా ప్రభువును ఏసులోని స్వీకరించిన వాడే రక్షణ అనేది ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తలే ప్రవశించినారు ఆయనే మెస్సయ్య ప్రతి వారి వాళ్ళ వాళ్ళ ప్రజల పాపముల నుంచి ఆయనే విముక్తి కలిగిస్తాడు అనే ఉంది వాక్యం కాబట్టి వాళ్ళందరూ ఆయన ప్రజలే కదా ఏ స్ట్ర కూడా ఉన్న అంత ఆయన ప్రజలే కాబట్టి వాళ్ళ కోసం దేవుడు ఏం చేసి ఆయన రక్తం తీసుకొని భూమి కింది భాగానికి పోయి వాళ్ళకి ఈవెళ్ళు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం బహుమానాలు కాబట్టి ఆత్మీయ అర్థం చేసుకోవాలి బహుమానాలు మనుషులే కాబట్టి బహుమానం మనం ఆయనకు స్వీకరించబడిన కాబట్టి మన ప్రభు మనకు బహుమానం లాగా ఇవ్వబడి కాబట్టి ఆయనకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం మనుషులు బహుమానం ఆయనకి ఇవ్వాల ఆయనకి సమర్పించాలా చూడండి ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ నేను చూసింది ఏంటంటే పదహారు అరవై ఎనిమిదోదయం పదిహేడు వచనంలో ఈ సహస్ర సహస్ర రథాలు ఉన్నప్పుడు ఏసు ప్రభుతో పాటు పయనించేటి మన ప్రభు కాబట్టి ఇక్కడ చాలా అర్థాలు ఉన్నాయి అంటే వీళ్ళంతా జయించడానికి బయలుదేరినారు కాబట్టి మనం జయించే రైడర్ లాగా ఉండాలా కాబట్టి ఇంకొక విధంగా అర్థం చేసుకోవాలా ఆ గీయటానికి బయలుదేరిన వాళ్ళు పొలానే దున్నురు కదా అలానే దున్యదానికి కూడా సాదృశ్యండి ఆ పదిహేడు వచనంలో చాలా మీనింగ్స్ ఉన్నాయి అలా అర్థం చేసుకోవాలంటే మొదటిది ఏంటంటే ఆ రథాలకు సాదృశ్యం ఉంది తర్వాత ఒక రైడర్లకు స్వాదృంగా ఉంది తర్వాత గీఠానికి కారణం ఒక నాగలి అంటే దున్యదానికి కూడా సాదృశ్యం అంటే వీడి భూమిని దున్నే కూడా అర్థం ఎండిన ఎడారుల్లో ఉన్న వాళ్ళకి జీవజాలం ఇచ్చే కూడా అర్థం వీడు భూమిలు ఎట్ట నాగలితో దున్నుతారు అది దున్నప్పుడే అందులో రాళ్ళు రప్పలు పోయినప్పుడు అప్పుడు విత్తనం ఇస్తే అది ఫలిస్తది ఆ పంట తీసుకొని ఏం చేస్తామన్నో కొట్లో ధాన్యం సమకూరుస్తూ ఉంటాం అది కూడా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా ఆ పంటని మనం వేసి ప్రభుకి సమర్పించాలా బహుమానం కానుక రూపకంగా చాలా మంది ఈ ఈ పండుగ ఈ క్రైస్తవులు చేస్తారు ఈ పండుగ పర్ణశాల కోతకాల కోతకాల పండుగ అని కాబట్టి పంటను తీసుకొచ్చి దేవుని సందులు అల్లాడిస్తారు ఇట్లా పాతని పధ కాలను కాబట్టి అది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా నువ్వు కూడా జనాన్ని అనే పంటను తీసుకొని నువ్వు దేవుని సందులు అల్లాడించాలా ప్రభుకు సమర్పిస్తే ఆయన అల్లాడిస్తారు ఆ మందస దగ్గర మందిరంలోక చూడండి ఇన్ని అన్ని ఆత్మీయమైన సత్యాలు కాబట్టి ఈ వాక్యం చాలా ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మనం చూపిస్తుంది ఈ వాక్యం కాబట్టి ఆయనతో పాటు నువ్వు ఆయన నీ రథంలో ఉన్నారు నీతో పాటు ఉన్నాడు ఆయన కాబట్టి నువ్వు బంధింపబడలే జకరగంధంలో మనం తీసినప్పుడు రకరగంధం అన్ని బంధిపబడలే కానీ మనం బంధింపబడలే ఆయనతో పాటు మనం మనం ఆయనతో పాటు ఉన్నాం మనం మన ప్రభుత్వ పాటు ఆ గురాలెక్కి శుద్ధమైన ప్రశస్తమైన ధరించుకొని మనం ప్రభుత్వ పాటు మనం ఉన్నాం ఒక సేనా లాగా ఒక ఆర్మీలాగా మనం ఉన్నాం వాళ్ళు జయించుకోవాలంట ఈ లోకంలో జయించుటోళ్లే ఆ రీతిగా కానుకలు ప్రభుకు సమర్పింపగలరు ఎందుకంటే సైతాన్ని బంధకాలు ఉన్న వాళ్ళు ఏ రీతి వాళ్ళని మనం తీసుకురాగలం కాబట్టి మనం ఆ రీతికి మనం ఉండాలా అర్థం చేసుకోవాలా పది వందల మందికి కూడా సాధ్యం ఈ సైన్యం న్యాయాధిపతికి కూడా సాధు ఒక నాయకుడికి సాధుశం ఈ ఈ గురాల మీద ఉన్నవాళ్ళు మన ప్రభుత్వం పాటు ఉన్న వాళ్ళు ఈ ప్రకటన కదా పంతొమ్మిది ఐదు వాళ్ళు పది వేల మందికి కూడా సాధు వెయ్యి మందికి కూడా సాధు మంది అక్కడ పది వేల అక్కడ ఇంగ్లీష్ బైబుల్లో ట్వంటీ థౌసండ్ అనుంది ఏంజిల్స్ అని ఉంది అక్కడ టెన్ థౌసండ్ ఏంజిల్స్ ఉంది ఇంగ్లీష్ తెలుగుకి చాలా తేడా ఉంది కాబట్టి పది వేల మందికి కూడా ఉంది అక్కడ కాబట్టి ఒకడు పది వందల వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది పది వందల మంది వాక్యం ఉంది కదా కాబట్టి ఒక్క గురించి మాట్లాడుతుంటే మనం అర్థం చేసుకోవాలా ఒక్కడు పది పది వందల మంది కావాలా అన్నట్టు మనం అర్థం చేసుకోవాలా ఆ రీతిగా ఈ లోకంలో రక్షణ బంధువులు ఉంటాయి ఈ సృష్టి ఎప్పుడూ మారిపోతాయి రక్షణ బంధునట్టే చూడండి అంటే నువ్వు ఒక్కడే మందితో సమానం అని అర్థం చేసుకోవాలా ఒక్కరే ఒక పది మందిలో ఉన్న బలం వేరే ఒకరు ఉన్న బలం వేరే అంటే నీకు పది మంది ఉన్న బలం నీకు ఉందన్నట్టు అంత శక్తి అంత పవర్ఫుల్ ఫీల్ అన్నట్టు అంత శక్తి దేవుడు మనకి ఇస్తే ఉన్నది ఒక నాయకుడిగా నువ్వు నేను నడిపించాలా మనుషుల్ని అనేది కూడా సాదృష్ణ మనం అర్థం చేసుకోవచ్చు ఆయన అమరించే వాళ్ళు ఇప్పుడు కూడా వీళ్ళంతా ఆయన ఆయన ఆయన ధరించుకున్న వాళ్ళు మన ప్రభుని ధరించుకున్న వాళ్ళు వస్త్రం లాగా ఆయనను ధరించుకున్న వాళ్ళు ఆయనలో ఉన్నవాళ్ళు ఆయనలాగా దేవుని దూతలాగా ఆయన స్వరూపంలో ఉన్నవాళ్ళు అనేది ఎన్నో అర్థాలు ఉన్నాయి ఇక్కడ చూడండి కాబట్టి మనం కూడా ఆ కానుకలు అన్నప్పుడు అనేక గొప్ప జన సమాన్ని మనం కానుక రూపంగా ప్రభుత్వ సమర్పించాలి ఆయన ఇచ్చింది కానుకలు ఈ లోకంలో మనం అక్కడ స్వీకరించండు ఇక్కడ ఇస్తున్నాడు కాబట్టి మనం ఏమి ఇస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలా చూడండి కాబట్టి ఆ చెరపట్టుకునే వాళ్ళందరి దగ్గరికే ప్రభు పోయి వాళ్ళందరికీ రక్షణ స్వార్థ ప్రకటించింది ఆయన రక్తం చేతబట్టుకొని పోయిండు ఆయన ఎవరైతే స్వీకరిస్తే వాళ్ళకి రక్షణ పురాతనకమైన భక్తుల్లో కూడా ఎంతోమంది ఆయన స్వీకరించండి మనం చూస్తాం ప్రకటన మనం చూస్తే వాళ్ళంతా వాళ్ళంతా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా మన ప్రభు పుట్టకు మునుపు ఎంతమంది ఉన్నారు దేవుడు నమ్ముకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు వాళ్ళందరి దగ్గర కూడా మన ప్రభుత్వం కాబట్టి రక్తం కాచింది అందరి కోసం కాచింది రక్తం అయిన ఆత్ నివందన కాలువ జగత్తి పిల్ల మన పరకు వదింపబడను వాక్యం చూస్తాం మన పేరు పత్రికలో కాబట్టి ఆయన సృష్టికి ముందే వదింపబడ్డాడు గొర్ర పిల్ల మన చూడండి కాబట్టి మనం మన ప్రభుని స్వీకరించే వాళ్ళకి రక్షణ కాబట్టి ఆయనను స్వీకరించడం అంటే చూడండి మనుషులు నుంచి మనం ఏం స్వీకరించం ఆయన ఏం స్వీకరిస్తాడు ఆయన ఏమి ఇచ్చినా ముందు వాటి నుంచే తీసుకుంటాడు కాబట్టి ఆయన ద్వారానే అనేకులు స్వీకరించబడుతున్నారు మన ప్రభు ద్వారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా నువ్వు ప్రభుకు సాదృష్టమని ఈ లోకంలో నీ ద్వారా అనేకులు ఆయనను స్వీకరించేలాగా నువ్వు చేయాలా ఆయనను అనేకుల్ని ఆయన తట్టు మీద ఆయనకు సమర్పించాలా నువ్వు కానుక రూపంగా అదే కదా మనకి పిలుపు కాబట్టి అలాంటి పిలుపులో మనం అందరూ ఉండాలా ఈ వాక్యం ఇంకా మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా చిన్న వాక్యం దించిన ప్రార్థన చేశారు ప్రభా పరిశుద్ధి గొప్ప దేవా సర్వనతిగా సర్వశక్తి మంత్రిరానికి వందాలిసయ అబ్రహాం ఇసాకి ఆకూర్లో గొప్పదేవా నా ప్రభ నా తండ్రి మీరు ఈ లోకంలో ఇచ్చినట్లు ప్రభావ మనుషులకు యువులను అధిగమించినట్లు ప్రభావ అక్కడ తీసుకున్న ఇక్కడ ఇచ్చిన నుండి ప్రభావ మీద ఉన్న వాళ్ళు దేవదూతులను వాక్యం చెప్తున్న ప్రభావ మీతో సమాన వాళ్ళు ప్రభావ ఎన్నో ఆత్మీసత్యులని ఆ వచనంలో ప్రభావ అయినా మీరు మాకొక వాటిని భద్రపరిచిన వాటి మేము జాగ్రత్తగా ఎత్తుకునే ప్రవా దీర్ఘంగా ధ్యానించాలా ఈ వాక్యంలో ఇంకా ఎంతో ఆత్మీయ సంది ప్రభుని మేము సంపూర్ణంగా మేము అర్థం చేసుకునే ప్రవా అటు ప్రకటించాలనే సాయపడండి నా ప్రభావ తండ్రి నీకు వనాలు సై అలాంటి అవగాహన అలాంటి ప్రవచన వారాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థ్యమైన తండి ఇటు అర్థం చేసుకుని వివేచన ధ్యానం మాకు అనుగ్రహించింది కానీ వందనాలు చెల్లిసిన మనైనా ఈ వాక్యం ప్రవా ఆయన ఈస మరోసారి ధ్యానించిన రూపమకు అనుగ్రించడానికి ఆదిష్టం ఓ దేవాతి దేవన ప్రవ అనేకులు ప్రభ మీకు కానుకలాగా మీరు సమర్పించాలా ప్రభావ ఈ లోకంలో ఎందు కానుకులు ఇచ్చినా కానీ ప్రభ ఎంత చేసినా కానీ ప్రవ అసలైన కానుకులు మనుషులే అని మీరు చెప్పినారు ఈరోజు వాక్యం ద్వారా ఈ వాక్యం దానికి సాదృశంగా కాబట్టి ప్రభావ మేము అనేకులు మీ సమర్పించాలి మీరు మా కొరకు కానుకలాగా ఇవ్వబడినారు ప్రభ మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చినారు తండ్రి మీ మిమ్మల్ని స్వీకరించినారు ప్రభావ మీ బిడ్డలుగా కాబట్టి మేము కూడా ప్రభు అనేకులు మీ తట్టు మీకు మీకు ఇవ్వాల కానుకలా గొప్ప జన సవాన్ని గానాలతో పనులు మోసుకొని సన్నిధికి రావాలా మీ సంధిలో మీరు సమర్పించాలా ప్రభావానకు దేణు ప్రభావ అనేక ఆత్మలు మీ సంధి తీసుకొని గొప్ప పంటలు మేము తీసుకొని రావాలా అది కానుకూలాగా మీకు మీరు సమర్పించాలా ప్రభావ ఆయన ఈ సయా నీకు వందనాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం ప్రవా ఆయన ఈ సయ మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభావ్యుల ప్రభావ పను కొట్ట న్యాయమ కైసరుకు పన్ను కొట్ట న్యాయం ఒక న్యాయం మీద ఉన్నప్పుడు ఓ ప్రభావ మీరు అన్నారే ప్రభావా తన్ని అక్కడ మిమ్మల్ని వాళ్ళు శోధించినారు కానీ మీరు అక్కడ ఎంతగానో మీరు వాటిని వాళ్ళు చెప్పినారు ప్రభా కైసర కైసరివే దేవునికి దేవునికి సమర్పించమన్నారు గొప్ప దైవానికి వందనాలు చేసినాం అక్కడ ఆ కాయల మీద ప్ర కైసరి ముద్ర ఉంది కాబట్టి కైసరికి కైసరి ఇచ్చేయమన్నారు దేవునికి దేవునికి ఇచ్చేయమన్నారు అంటే అర్థం చేసుకోవాలా ప్రభావ దేవునికి దేవునికి ఇటువంటి ఏం ప్రభావ మనుషులే కదా ప్రభావ మనుషులు దేవునికి సమ కానుకూలంగా సమర్పించబడాలా దేవునికి స్వీకరించబడాలని అక్కడ మీరు చెప్తున్నారు వాక్యం ప్రభావ మాకు ఇంకా బాగా అర్థమవుతుంది ఆయన గొప్ప దేవానికి వందనాలు ఆయన మనుషులు కానుకూలాగా మీకు సమర్పించబడాలా ప్రభావ ఆయన అలాంటి ఆత్మీసత్యం మాకు బయలుపరిచినారు ఇది మీకు మీకు మీకు మీకు మీకు వందనాలు ప్రభావ అన్నికైకొట్లు ఇంకా ప్రభావ ఇందులో ఇంకో ఎన్నో ఆత్మీసత్యాలు ఉన్నాయి ప్రభా రైట్ మేము అర్థం చేసుకోవాలా గొప్ప దేవు నా తండ్రి ఇసు ప్రభ ఈ లోకం ఈ లోకమయ ప్రభ కానీ ప్రభావ దేవుని దేవుని కన్నప్పుడు మేమంతా మీ సంబంధం ప్రభావి బిడ్డలం ప్రవ మీకే మీరు సమర్పించబడాల త్రీ అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి అనేకులు మీకు మీ సమర్పించాలా మీ చింతకు మీరు నడిపించిన ప్రభావ అంటే సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రాదిష్టం వైరస్ బాధ్యతలందరినీ స్వస్థపచ్చండి ఆ కలవరిశీల్లో మీరు పొందిన గాయలు స్వస్థ తొంది ప్రభావ ప్రతి బిడ్డకి సంపూనే స్వస్థత అనుగరించండి ప్రభావ ఏమి కొంతకులందరినీ రాశ్రదించీవించండి మొత్తం అభిషేకం దయచేయండి మీకు గొప్ప శాసనం పెట్టుకోమని ప్రాధం అనేది మీకు తొరుగుంది సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాల ప్రభావామైన శమల కాలంలో నింపిన ప్రభావా పిలుపు మా ఏర్పాటు నుంచి ఇచ్చేట మరీ జాగ్రత్త పడి మేము జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ఓ ప్రభావ శుభ్రమైన నారబట్లు ధరించుకొని పరిశుభంగా ఏనార్థంగా మేము జీవించాల తండ్రి మేము ధరించుకో మేము జీవించాల మీరు మీకు స్వరూపంలో మిమ్మల్ని తయారు చేస్తున్నారు ఓ ప్రభావ మీకు పోలిక చక్రం మమ్మల్ని నిర్మించుకున్నట్ తండీ నీకు మేము ఆర్థికమే జీవించాలా తండ్రి మీతో పాటు మేము బయలుదేరాలి ప్రభావా ప్రభ జయించు జయించడం మీరు బయలుదేరినారు ప్రభ ఈ లోకాన్ని మీరు జయించినారు ఇంకానే జయిస్తూనే ఉన్నారు ప్రభావ నీకు మీరు చెంత నటించాలని సైతాం సమూహాన్ని జయిస్తేనే ఉన్నారు నేను కూడా అరితో ముందుకు వెళ్ళాల మీ ఆత్మ నటింపు దయచేసి మీరు మాతో పాటు ఉన్నారు మా హృదయంలో మీరు ఉన్నారు ప్రభావ నిత్యం ప్రభావ మీ ఆత్మ నడిపించి ప్రతి చోట మీరు మీకు మమ్మల్ని సాసన పెట్టుకుంటూ మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో ఆయన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ప్రార్థించండి ఓకే బ్రదర్ పరలోకం వందన్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభానికు స్థుతులు స్తోత్రంలో తండ్రి కణికరం తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభాని కుస్తుతులు స్తోత్రంలో తండ్రి విశ్వాసంకు కర్త అలాగే ప్రభా తండ్రి ఆదరణకు కర్త ప్రభానైన సమాధానంకి కర్త కనికరం పూర్ణుడా దయాదాక్షిణ్యుడా సర్వోన్నతుడా కృపామయుడ అతికాంక్షనీయుడ తేజోమయుడ నీకు వందనాలు తండ్రి ప్రభా నీకు స్థుతులు స్తోత్రంలో తండ్రి నీకు వేలాది కృతజ్ఞతలు వేలాది స్థుతులు స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలం అంతా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి తండ్రి దివారాత్రంలో తండ్రి కంటి పాప కాచి కాపాడి తండ్రి ఈ దినముకు తండి నీ యొక్క నూనమమైన కృప మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని తండి తండ్రి ఈ దినం సజీవులు ఎక్కడ ఉంచుకోండి ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నీతో గడిపే భాగ్యము నీ స్వరం వినే ధన్యతగాను భాగ్యులుగాను యోగ్యులుగా చేసి మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న ప్రేమామయుడ పరలోకం మందున్న తండ్రి ఏసయ్య నీకు పాదాభి నా తండ్రి నీకు వేలాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమా గణత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగునుగాక హలలియ తండ్రి ప్రభు అవును ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం అందు తండ్రి నీ స్వరం వినిపించినవు తండ్రి నేను నా హృదయపూర్వకంగా తండ్రి విశ్వసిస్తున్నాను ప్రభా మీరు మాట్లాడిన ఈ స్వరం అది మీనించే కలిగింది ప్రభా నాయన అది మీరే ఈ దినం మాట్లాడినారు ప్రభా కాబట్టి నీ యొక్క స్వరంకు తండ్రి నేనైతే భయభక్తులు కలిగి ఆ యొక్క లోబడి ప్రభా దాన్ని విశ్వసిస్తూ ఏదైతే నాయన మీ స్వరాన్ని నేను విశ్వసిస్తున్నాను దాన్ని నా హృదయపూర్వకంగా తండ్రి నేను స్వీకరిస్తున్నాను ప్రభా తండి ఆ యొక్క స్వరంలో నా హృదయంలో నాయన నేను భద్రపరచుకుంటున్నాను తండ్రి నా హృదయం అనే పలకల మీద ప్రభా తండి నేను రాసుకుంటున్నాను తండ్రి అవును ప్రభాత తండ్రి మీరు అతి పరిశుద్ధత కలిగిన తండ్రి ప్రభానైనా మీలో ఏ పాపం ఏ కపటం లేదు కానీ తండ్రి ప్రభానైనా మీరు ప్రభానైనా ఆ యొక్క తెల్లని వస్త్రములు దేనికి సాదృశ్యం అంటే మాకు పరిశుద్ధతకి సాదృశ్యం ప్రభా కానీ మా హృదయాలు ప్రభా కఠినతరంగా ఉండొద్దు ప్రభానైనా నాయన ఈ దినం ఎంతో మంది కఠినమైన హృదయంతోనే ఉన్నారు కానీ మేము మాత్రం మా హృదయాలను స్వస్థపరుచుకొని అందులో పరిశుద్ధత కలిగి ఆ హృదయంలో నువ్వు కొలి ఉన్నావు నువ్వు మాతో ఉన్నావు ప్రభా ఆ కొండ మీద ఆ సీని కొండ అది పరిశుద్ధంగా ఉండాలంటే మా హృదయం పరిశుద్ధంగా ఉంటే మీరు పరిశుద్ధుడు కాబట్టి మీరు మాలో ఉంటారు ప్రభా కాబట్టి ప్రభా తండ్రి మీరు నాయన మీ రక్తాన్ని చిందించి ప్రభా నాయన మీరు ఎన్నో అవమానాలు భారలు ఎంతో భారము నిందలు మోసి నాయన మమ్మల్ని నాయన మీరు రక్తంలో కొడుకున్నారు ప్రభా మేము మీ బిడ్డలం ప్రభ కాబట్టి మీరు మమ్మల్ని కొనుక్కున్నారు కాబట్టి నాయనా తండ్రి మీరు కలిగిన భారము ప్రభ ఎంతో మంది ప్రభా నాయన బిడ్డలు ప్రభ ఎంతో మంది ఈ దినం ప్రభా నాయన ఐక విచారాల వల్ల తిండి వల్ల మతులైనారు ప్రభ ఎంతో మంది నాయన మతపరమైన లోక సంబంధమైన జీవితంతో జీవిస్తున్నారు ఎక్కడ ఎవరి సహోదరుల్లో ప్రేమ లేదు ఎవరిలో తగ్గింపు తత్వం లేదు ప్రభ ఎవరిలో వినయం లేదు ఎవరిలో కరుణ లేదు ఎవరికి జాలి లేదు ప్రభా ఈ దినం ఎంతో మంది నాయన నీ బిడ్డల ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలే కావచ్చు నీ అందు భయభక్తులు కలిగి బిడ్డలే కానీ నాయన ఎక్కడ సమాధానం లేదు ప్రభ ఎక్కడ లేదు ఓర్పు లేదు దీర్ఘశాంతం లేదు ప్రభా కాబట్టి ఈ దినం ప్రభ గొప్ప జన సమూహం అంతా తండ్రి ఆ సాతాను ఘట సర్పంకు చెక్కబడి ఉన్నారు కాబట్టి తండ్రి వాళ్ళను ప్రభానైనా కానుకలాగా ప్రభానైనా వాళ్ళకి ప్రభాని యొక్క దివ్యమైన వాక్యాన్ని మీ యొక్క జీవమైన వాక్యాన్ని మేము ప్రకటించి వాళ్ళ హృదయంలో ఉన్న కఠినతనాన్ని తీసివేసి ప్రభా ప్రేమపూర్వకంగానే వాళ్ళ ఎదుటికి వెళ్ళి ప్రకటించి వాళ్ళ కఠినతనాన్ని తొలగించి వాళ్ళని స్వస్థపరిచి ఆ యొక్క నైనా తండ్రి మొత్తాన్ని ప్రభ నీకు కానుకలుగా మేము సమర్పించాలా అది మీరు మా కలిగిన భారం అదే ప్రభ మీరు మా పట్ల కలిగిన పిలుపు అదే మీ పిలుపు కాబట్టి దీనిని మేము ఎప్పుడు నిశ్చయం చేసుకొని మరీ జాగ్రత్త పడుతూ ఉండాల దినదినం మీరు జ్ఞాపకం చేసుకోవాలా ప్రభ అలాగే యొక్క వాక్యని ఆయన మాట్లాడిన యొక్క స్వరం వినిపించిన తోటి సహోదరుడు దాసుడు కూడా నా హృదయపూర్వక వందనాలు ఆయనని దీవించండి ఆశీర్వించండి రాకపోకలం మీరు తోడుగా ఉండండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా మీరు బయలుపరచండి ప్రభా ఆయన చేసే సేవలు మీరు తోడుండి నాయన తండ్రి విశేషమైన సేవ జరగాల గొప్ప మహాత్కార్యంలో ఆయన సేవలో జరిగించి ఆయన ఎంతో బిడ్డలుగా నాయన నీకు కానుకలాగా సమర్పించి నాయన మీ రాజ్యానికి వారసుళ్లాగా ప్రభాన్ ఆయన మీరే తోడుండి ఆయన ద్వారా మీరు సేవ జరిగించండి కుటుంబం అంతా శాంతి సమాధానం అనుగ్రహించండి తన మిస్సెస్ ఆ సహోదరికి కూడా మంచి ఆరోగ్యం దయచండి మొదటి స్థితిలో మీ పట్ల ఎలా ఆసక్తి కలిగిందో ఈ యొక్క స్థితిలో కూడా అదే స్థితికి లేవనైతండి బిడ్డలు ఇద్దరిని రక్షణ మార్గంలో నడిపించండి మనవన్నీ అలాగే కోడలకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి ఆ కుటుంబంలో కావాల్సిన ఫైనాన్షియల్గా అన్ని మీరే సహాయం చేయండి ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన ప్రభాన యొక్క తోటి సహోదరులకి సహోదరులకి ఇద్దరికి నా ప్రభాన హృదయపూర్వక వందనాలు ప్రభా వాళ్ళని కూడా మీరు దీవించండి ఆస్వాదించండి వీళ్ళని కూడా ప్రభా ఇంకా ఎన్నో మరిగైన విషయాలు ఆత్మీసత్యాలు బయలుపరచండి ప్రభా వాళ్ళ పనుల్లో మీరు తోడండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి ఈ యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి ఆయన మీరే కాచి కాపాడి మీ కోపల భద్రపరచుకోండి తండ్రి ఎంతోమంది ఆయన ప్రభా ఈ యొక్క వైరస్కి వ్యాక్సిన్లకి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి వాళ్ళందరి మీ ప్రేమ జాలి దయా కనిక్రమం చూపించి మీ కృప చూపించి తండ్రి నాయన ఆ కలవరిశీలులో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ప్రభా వ్యాక్సిన్ బాధితులను అలాగే కరోనా బాధితులను డెల్టా బాధితులను ఇంకా ఎన్నెన్నో వస్తాయి ప్రభా అవి ఖచ్చితంగా వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు కానీ వాటి బారిన ప్రభాన్ని బిడ్డలందరినీ పడకుండా ప్రభా మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి నాయన ఎంతోమంది సేవకులు ప్రభాతండి మీ అందరు నిద్రించినారు ప్రభా ఆ కుటుంబాలకి మీరే ఆదరణ దయచేయండి ఓదార్పు దయచేయండి ఆ కుటుంబాలకి మీ కృప అనుగ్రహించండి ప్రభా ఆ సంఘంలోకి మీరే కాపర్లను లేవనెత్తండి ఎంతో మంది భార్యలను భర్తలను పిల్లను కూలిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభా మీరే వాళ్ళకి భార్యలుగా నాయన తల్లి తండ్రి అయ్యి ప్రభా వాళ్ళకి మీరు తోడుండండి ఈనాయన ఈ యొక్క గ్రూప్ లో ప్రభా ఎంతో ప్రమోషన్ రాని వాళ్ళు ఉన్నారు ప్రభా వాళ్ళకి ఆ ప్రమోషన్ మీరే అనుగ్రహించండి తండ్రి ఎంతో మందికి గర్భఫలం లేదు ప్రభ గర్భఫలం అనుగ్రహించండి ఎంతో మందికి మ్యారేజెస్ కాలేదు ప్రభా ఆ మ్యారేజెస్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ప్రభా ఈ సంవత్సరంలో వాళ్ళకి మ్యారేజ్ అయ్యేలాగా మీరే గొప్ప కార్యం ఎంతో మందికి ఉద్యోగం లేక కుటుంబంలో సరైన వసతులు లేక ప్రభ ఉండడానికి కూడా నివాసం లేని ఎంతో మంది ఉన్నారు ప్రభా వాళ్ళందరికీ ఏమి లేవో ప్రభా అవన్నీ మీరే వాళ్ళకి అనుగ్రహించండి ప్రభ నాయన మీకే మహిమకరంగా జరిగించండి ప్రభ నాయన ప్రభ ఒక దినం మీరు మాట్లాడినారు ప్రభ ఒక దేవదూత వచ్చి కదిలిస్తే ప్రభా యొక్క జలమును నాయన ఎవరైతే అది కదిలిచినప్పుడు ముందుగా దాంట్లోకి వెళితే నా తండ్రి వాళ్ళకి వస్తానన్నావు ప్రభా అవును ప్రభా ఈ అంత్య దినాల్లో నీ స్వరం వినిపించినప్పుడు నీ వాక్యం ప్రభా అయ్యాయన మీరు ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని ఆ స్వరాన్ని లోపడకుండా ఎవడు కదలకపోతే వాడు ప్రభా తండ్రి నిన్న దినం మీరు చూపించినాడు నేను రెండవ ముద్ర విప్పితే ఏం జరుగుతుంది ముద్ర విప్పితే ఏమవుతుందని కాబట్టి ఆ ఎలుగు ఆ చిరుత పుల్లులు విస్తారంగా బయలుదేరున్నాయి ప్రభా కాబట్టి మీరు కదిలిచినప్పుడు కూడా కదలకపోతే ఆ యొక్క ఎలుగు బంటి ఆ చిరుత పుల్లుల చేతిలో ప్రభా చెక్కబడిపోతారు కానీ మేము మాత్రం ప్రభా నాయన నీ స్వరం లోబడి ఒకవేళ మా జీవితంలో ఏమైనా నాయన నీకు పట్ల అవిధేయత కలిగి నీకు అనుగుణంగా లేకుండా నీ ఎందు భయభక్తులు లేకుండా నీకు లోబడకుండా నీ నీతిని జరిగించకుండా నీకు సమాధానకరంగా మా జీవితంలో ఏమైనా నాయన లోకమాలిన్యం కానీ లోక సంబంధమైన గుణగణాలు కానీ ఉంటే మీ స్వరం వినిపించినప్పుడు వాటిని మేము సరిచేసుకొని మేమే ముందుగా దిగి కదల్చుకి మేము దాంట్లో దూకాల ప్రభ అప్పుడే మాకు స్వస్థ అంటే ఆ యొక్క ఎలుగు బంటికి ఆ నల్లని గుర్రానికి ఎర్రని గుర్రానికి మేము చెక్కబడం ప్రభా కాబట్టి ప్రభా నాయన అందరూ కదల్చబడాలా నీ స్వరానికి అందరూ నీ చెవి యొగి వాళ్ళ జీవితాలను సరిచేసుకొని నా ప్రభ ప్రతి ఒక్కరు ప్రభా కాపాడబడాలా ప్రభా మీరే ప్రభా తండి నాయన అందరికీ జ్ఞానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న కఠినతనంను తీసేసి ప్రతి ఒక్కరిలో ప్రభ మీరు కలిగిన ప్రేమ జాలి దయానికిరం పెట్టండి ప్రభ మీరే మా అందరికీ తోడండి ప్రభ కాబట్టి మీరు నాయన ఈ అంత్యదినాల్లో మీ స్వరం ద్వారా మమ్మల్ని కదులుస్తున్నారు కాబట్టి ఆ కదిలిచినప్పుడు మాత్రం మేము కదలాలా ప్రభ ఇంకా నెమ్మదిగా ఉంది ఇంకా ప్రశాంతంగా ఉంది అంతా అనుకుంటే ఆ యొక్క ఉప్పెన ఆ యొక్క ఉపద్రవం వచ్చి పడింది ప్రభావ నోహావు కాలంలో వాళ్ళంతా కొట్టుకుపోయిన ఆయన నాయన మరణించినారు అలానే మీరు ఆకడ కూడా అదే రీతిగా రాబోతుంది కాబట్టి ఇంకా ఈ లోకస్తుల్లాగా మేము ఆలోచించకుండా నెమ్మదిగా ఉంది ప్రశాంతంగా ఉందనుకుండా మీరు మీ స్వరం ద్వారా నాయన మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఖచ్చితంగా కదల్చబడి మేము స్వస్థ పొందిన ఆయన నీకు కానుకలుగా సమర్పించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు లేవనెత్తమని నడిపించమని ఈ మధ్యాహ్న కాల తండ్రి నీ స్వరం వినిపించినావు తండ్రి మమ్మల్ని నిజంగానే భాగ్యులుగాను ధనవంతులు ఐశ్వర్యవంతులుగా చేసినందుకు నీకు పదాపి వందనాలు త్రి అలాగే చంద్రశేఖర అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అన్నకి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ప్రభావ ఇంకా ఎన్నో ఆత్మీసత్యాలు మీరు బయపరచండి రాకపోకల్లో తోడుండండి ప్రభా సిస్టర్ కూడా ప్రభావ మంచి ఆరోగ్యం దయచండి మీ యొక్క ఆత్మవర్షం గున్మరించండి ఇంటిలో ప్రభా మీ యొక్క శాంతి సమాధానం దయచేయండి పిల్లలు చదువుతుండగా తండ్రి యూఎస్లో ఉంటుండగా ప్రభా వాళ్ళ చుట్టూ మీ కంచే కాపుదల భద్రత పెట్టండి మీ అగ్ని పెట్టండి ప్రభావాళ్ళు చదువుతున్న స్టడీస్లో ప్రభా మీరే మంచి జ్ఞానం వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళు బిడ్డలను ప్రభావ ఉన్నత స్థితిలో మీరు పెట్టండి ప్రభావనైనా కుటుంబం చుట్టూ మీ కంచే కాపుదల భద్రత పెట్టి వైరస్ల నుంచి వ్యాక్సిన్ నుంచి తెగుల నుంచి కీడు నుంచి ప్రభావనైనా మా యొక్క దాసుడు కుటుంబాన్ని మీరే కా కాపాడి మీరు రాకడం సిద్ధపరుచుకోమని ఇంకా ఎంతో ఆత్మలను ఆయన నీ రక్షణ నడిపించేలాగా ప్రభా మా దాసు ద్వారా మీరు మాట్లాడమని మేము కూడా అదే రీతిగా మేము కూడా ఆయన ఎంతో మందికి రక్షణ ఇవ్వాలా యేసో క్రీస్తు పరిశుద్ధ నామంలో దానికి మేము అర్హత ఉంది ప్రభా మీరు యాజకులు ప్రభా కాబట్టి మీరు మరణించి మమ్మల్ని యాజకులు చేసినారు కాబట్టి మేము కూడా నాయన రక్షణ ఇవ్వాలా అందరినీ ఆయన మారు కలిగించి ప్రతి ఒక్కరిని ప్రభ పరలోక రాజ్యంలోకి మేము నడిపించాలా కాబట్టి నాయన మా పిలుపు మా ఏర్పాటు నిశ్చయం చేసుకుని జాగ్రత్త నీ సేవలో ముందుకు పోసాగునా మీరే మాకు తోడుండి నడిపించి నీ కృప మీ ప్రేమ జాలి దయ కనికరం సమాధానంతో మమ్మల్ని అందరిని నింపి ఆయన మీరే తోడైండి నడిపించమని నజరేడైన యేసు క్రీస్తు పరిషద్ నామంలో ప్రార్థిస్తున్నా తంటే ఆమెన్ పరిశుద్ధమోన్నత కృప కనికరం గల దేవ ఏసయానికి వందల ప్రభావ ఇదన్న తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ స్వరం ఇంట కుమార మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వేలాది వందనాల ప్రభావ ఇదన్న తండ్రి మీరు మాట్లాడినారు ప్రభా మీ వాక్యం ద్వారా ప్రభావ అవును తండ్రి ప్రభావ ఆయన మీకు అర్పణలు తీసుకుంటున్నారు ప్రభావత తండ్రి మీ బిడ్డల నుంచి ప్రభావ అవును ప్రభా మీకు విలువైన అర్పణలు మేము తీసుకుని రావాలో ప్రభావం ఆయన మాకు ఎంతో గొప్ప కానుక ప్రభావ మా జీవితం ధన్యమయ్యంతగా మీరు మాకు ఇచ్చినారు ప్రభా రక్షణ మాకు అనుగ్రహించినారు ప్రభావ ఆ పరలో ఒక ప్రజ మమ్మల్ని చేసినారు ప్రభా మీ కుమారులుగా మమ్మల్ని స్వీకరించినారు ప్రభావన అంతటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినారు ప్రభావన తండ్రి నా ధన్యతను పొందుకున్న మేము ఒంటరిగా మిగిలిపోవడానికి వెళ్ళలేదు ప్రభావ అయినా ప్రయాస పడాలా ప్రభావ అనేకలు కోరుకున్న తండ్రి ఆయన మీరు విలువైన అర్పణలు మందించారు ఆశిస్తున్నారు ప్రభావ మేము తీసుకొని రావాల ప్రభావనైనా మీ సన్నిధికి తీసుకొచ్చి ప్రభావ మిమ్మల్ని సంతోష పెట్టాలా ప్రభావ మీరు ఇచ్చి బహుమతి మేము పొందుకోవాల ప్రభావం అయినా అయినా అటువంటి ఆత్మీయ జీవితం నడిపించండి ప్రభావ అయినా ఎన్నెన్నో విశేషమైన ఆత్మీయ సత్యాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ మీకు వేలాది వండనాల ప్రభావటన్నింటినీ ప్రభావ మేము జాగ్రత్తగా పాటించాలా ప్రభావతా అన్నింటినీ మేము నేర్చుకోవాలా ప్రభావ లేదండి దానికి తగ్గట్లుగా మేము జీవించాలా ఎందుకంటే ప్రభా నేనా ఎటువంటి గ్రహంపు లేని జీవితం యథావిధ జీవితం ప్రభావం శరీరమైన జీవితం ప్రభావి మరణాన్ని నడిపించిపోతుంది ప్రభా కాబట్టి నా తరండి ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఉండాల ప్రభావతం మాలో ఏమన్నా మచ్చలు మాలో ఏమన్నా ఇటు నీకు ఇష్టమైన కార్యాలు ఉన్న ప్రభావ అన్నింటినీ విడిచిపెట్టినాను సంపూర్ణంగా మీ మార్గంలో ముందుకు రావాలా ప్రభావ తిండి వలననే కానీ ప్రభావిక విచార మేము ఉండడానికి వీళ్ళే మత్తులో ఉండడానికి వీళ్ళు ప్రభావం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలా ప్రభావన తండ్రి మీరు అక్కడికైనా సిద్ధపడాలని కొన్ని సిద్ధపరచాల ప్రభావ మోసపోవడానికి వీలేదు ప్రభావ తండ్రి ఇంకా ముఖ్యంగా అంత్యినాల్లో ఉంటుండగా ప్రభావంతో సమాధానంగా జీవించాల ప్రేమ కలిగి జీవించాల ప్రభావ నా తండ్రి మీరు చూపించిన తండ్రి అందరికి పంచిపెట్టాల ప్రభావ జీవనం నడిపించండి తండ్రి నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి అవి బ్రద ద్వారా మీరు మాట్లాడినందుకే మీకు వేలాది వందనాల ప్రభావ బ్రదర్ కుటుంబాన్ని మీరు నైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి ప్రతి ఒక్క బంధకాలను అప్పుల నుంచి విడుదల దయచండి ప్రభాన తండ్రి మీరెవరి కుటుంబంలో పరలో ఒక శాంతి సమాధానం దాయించండి ప్రభావి మీ వాక్యంలో నైనా ఇంకా లోతుల్లోకి తీసుకెళ్ళండి ప్రభా గొప్ప సేవ జరిపించండి వారి ఇంట్లో ప్రభావ ఎవరైతే వాళ్ళ ఇద్దరు బిడ్డలైనా రక్షణకు రాలేదో ప్రభా ఏసో క్రిస్తు వారిద్దరు కూడా భక్తిస్ పొందుకోవాల ప్రవాహన తండ్రి వారి కుటుంబంతో సాక్షులు నిలబడాల వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీరే తోడు అండి తండ్రి చిన్న బిడ్డను ముట్టండి ఆశీర్వించండి ప్రభావ నైనా మీ నామానికి మయముఖరమైన బిడ్డగా మార్చుకోండి ప్రభా మంచి తెలివి జ్ఞానంతో నింపండి ప్రభావ లేదంటే కుటుంబం చుట్టూ మీరే కంచ కబాలు దాయించండి ప్రభా మీ నామంలో మరింత బలంగా వాడబడులో అనే సహాయం దాయిచయండి ప్రభావ లేదంటే మీటింగ్లో ప్రార్థన ప్రత్యేక ప్రదర్శన శిష్టని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా మీరైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడైందండి ప్రభావ వుంబంలో ఏ సమస్యలు ఉన్న ప్రభావ ఏ సుక్రిస్తున్నా అన్ని పోవాలా ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రతి విషయంలో మీరే తోడైండి నాయన లే తండ్రి మీరే యొక్క నూతన ఆత్మ నిగ్రహించి ప్రభ నడిపించండి ప్రభా ఏ ఆయుధం ప్రభావ వారికి వ్యతిరేకంగా రూపం పడకుండా ప్రభావ ఏ అపవాది నైనా వారి మీదకి రాకుండా ప్రభావన తండ్రి మీద వారి కంచవేయండి ప్రభావ అతని వాళ్ళు ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా కానీ ప్రభావ నైనా మీరు తీసివేసి మీ యొక్క శాంతి సమాధానం వారికి దయచేయండి ప్రభావ మీ సేవలో మరింత బలంగా వాడబడాల ప్రభావ ఏ అపవాదికి తండ్రి మీ యొక్క కృపతో కనికరంతో కాచి కాపాడి ప్రభావ వారి సిద్ధందరం సిద్ధపడాల అనేకులు సిద్ధపరచాలా ప్రభావం మీరు ఎటువంటి జ్ఞానం దయచేసి ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ స్వరం వింటకు మీకు ప్రార్థించటకున్న తండ్రి మీరు ఇచ్చిన ఈ ధన్యతను మీకు వేలాది వందనాల కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావంలో మీకు చెల్లిస్తూ పరిశుద్ధ నమ్మో మీ ప్రార్థన సమర్పిస్తున్నా మీకు వదనాలు సర్వంత్రి మీకు కృతజ్ఞతలైనా ఈ యొక్క కాలం అంతా కాపాడు సురక్షితంగా మమ్మల్ని అందరినీ ప్రభావిలో నిలబెట్టుకునేందుకు మీకు ఎంతో వదనాల ప్రభావ మిమ్మల్ని స్థితించలాగా గణపరిచలాగ స్వరం లాగా మీరు ఇచ్చిన అవకాశం పెట్టి మీకు ఎంతో వాదనాలు అర్పించుకుంటున్నాం తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావం మాత్రం మాట్లాడినకి మీకు వందనాలు ప్రభావ నిన్న మనసు సేవించి ప్రేమించి వెళ్ళగా తయారు చేయాలని ప్రార్థిస్తున్నాం సమలకాలంలో మీకు అంగీకారంగా జీవించాలని నడిపించండి గొప్ప చిన్నప్పటికీ అంగీకరించి లక్ష నలభై నలభై మందిని ఆశ్రించండి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో రైండు కాక ఆమెన్లలియా